జ్ఞానికి జ్ఞానోత్తర కాలంలో జ్ఞానం చేత బాధింపబడినటువంటి అజ్ఞాన కార్యము బాధితానువృత్తి చేత మళ్ళీ ప్రతీతి అవుతుంది ఎందుకు అని అంటే ప్రారంధలేషం అని సమాధానం చెప్తూ వస్తున్నాడు జీవన్ముక్త జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానికి వ్యవహార దశలో అజ్ఞానం ఉన్నట్టుగా ప్రతీతి అవుతుంది నాకు ఘటం తెలియదు పటం తెలియదు ఇత్యాది వ్యావహారికమైనటువంటి వస్తువుల యొక్క అజ్ఞానము ఉన్నట్టుగా జ్ఞానుల యొక్క అనుభవంలో కనపడుతుంది ఇది ఎందువల్ల జరుగుతుంది అని అంటే ప్రారంధలేషం వల్ల సంస్కారం వల్ల జ్ఞానానికి పూర్వం ఏ విధంగా వ్యవహార దశలో నాకు ఇది తెలియదు అది తెలియదు అన్నాడో అట్లే ఏ విధంగా కూడా జ్ఞానోత్తర కాలంలో కూడా అదే అనువృత్తి అవుతుంది కాబట్టి ఇది సంస్కారలేషము సంస్కారము లేదా అవిద్యాలేశము అని ఈ విధంగా చెప్పవచ్చు అజ్ఞానలేశ పదేనా అవి భాష్యతేనా అయమేవ సంస్కారో వివక్షిత అజ్ఞానలేశమన్నా ప్రారంధమన్నా ఇవన్నీ కూడా పర్యాయ శబ్దాలు అని చెప్తూ అనేక చోట్ల భాష్యకారులు కూడా ఈ శబ్దాలను ప్రయోగం చేస్తూ వచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా అంటే అజ్ఞానలేసం ప్రారంధము సంస్కారము మరియు ద్వైత ఛాయ ఇత్యాది శబ్దాలన్నీ కూడా పర్యాయ శబ్దాలు ఇవన్నీ కూడా ప్రారంధము లేదా అజ్ఞానలేసము తెలుసుకోవాలి నహి సవయవం అజ్ఞానం కీయ నష్టం కీయత్ తిష్టతి ఇది వాచ్యం ఒక శంకాకారుడు అంటున్నాడు స్వామీజీ సవయవ పదార్థం ఏదైనా కూడా నష్టమైనప్పుడు సంపూర్ణంగా నష్టమవుతుంది కానీ కొంత భాగం నష్టమయ్యి మరికొంత భాగం అవశేషంగా ఉండదు కదా అని శంక చేస్తున్నాడు విధంగా ఒక వస్త్రమును గ్యాస్ నూనెలో కానీ పెట్రోల్లో కానీ ఉంచి అంటించినట్లయితే దాన్ని కాల్చినట్లయితే సంపూర్ణంగా కాల్తుందా లేదా కొంత భాగం మిగిలి కొంత భాగంగా మాత్రమే కాలతుందా చెప్పండి ఎందుకంటే సావయ పదార్థం కదా అది అగ్నిచేత అంటుకున్నది అని అంటే మొత్తము గూడిదయ్యేంత వరకు కాలిపోతుంది ఇంకా దానిలో అవశేషంగా కొంత భాగం మిగిలి ఉండదు అట్లా అజ్ఞానం కూడా సవయవ పదార్థమే కదా అలాంటప్పుడు అజ్ఞానలేశము అంటూ కొంత దాన్ని మిగిలించి చెప్తున్నారే మీరు ప్రారంభలేశం అంటారు అజ్ఞానలేశం అంటారు ఈ లేశ భాగము అజ్ఞానంలో ఏ విదంగా మిగిలి ఉంటుంది ఎందుకంటే అజ్ఞానం సావయో పదార్థం కదా ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు తస్య అనిర్వచనీయత్వాత్ అని సమాధానం చెప్పాడు అయ్యా ఈ అజ్ఞాన లేశం ఉంటుంది అని ఏదైతే చెప్పబడిందో ఇది కొంత భాగం ఎందుకు మిగిలింది అని ఈ విధంగా శంక చేయడానికి రా ఎంత భాగం నష్టమైంది ఎంత భాగం మిగిలింది అనేటువంటి శంక చేయడానికి తగదు అంటాడు ఎందుకు అజ్ఞానము అనిర్వచనీయం కదా అది ఇట్లా అట్లా అని చెప్పడానికి రాదు అందువల్ల అనిర్వచనీయం అని చెప్పిన తర్వాత దాని విషయంలో మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేదు కాబట్టి అది అజ్ఞానలేషము ఉంటుంది ఎందుకంటే మహాత్ముల యొక్క అనుభవం కూడా ఉంది తస్మాత్ జీవన్ముక్త ఘటం నా జానామి ఇత్యాది ప్రత్యయ సంస్కార మాత్రదేవా ఎందుకంటే జీవన్ముక్త పురుషులలో ఏదైతే అహం ఘటం న జానామి ఇత్యాది ఏదైతే అజ్ఞాన వ్యవహారం జరుగుతుందో ఇది సంస్కార మాత్రమని తెలుసుకోవాలి అజ్ఞాన దశలో ఏదైతే తాను అనుభవించిన సంస్కారం ఉన్నదో ఆ అనుభవం నష్టమై సంస్కారం అంత మిగిలింది ఆ సంస్కారం అద్భుతమై మళ్ళీ పూర్వం అహం ఘటం న జానామి అనేటువంటి వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఇది సంస్కారమే సంస్కారం మాత్రమని తెలుసుకోవాలి ముక్తంచ సంక్షేప శారీరకే ఈ విధంగా మూలాజ్ఞానం నష్టమైన తర్వాత కూడా జీవన్ముక్త అవస్థలో కూడా అజ్ఞానలేషం ఉంటుంది సంస్కారం మాత్రం ఉంటుంది అనే విషయంలో శ్రీ సర్వజ్ఞాత మునేంద్రుల వారు సంక్షేప శారీరకం అనేటువంటి ఈ విధంగా చెప్పాడు గంధాయేశ సంస్కార భాష విజ్ఞాతవ్య భాష కారీయ త్రే అని అంటూ చెప్పాడు అక్కడ ప్రింట్ దోషమైంది చూసుకోండి గంధస్థయా అని ఇట్లా ఉంది అక్కడ అది తప్పున్నది గంధాయా అని ఉండాలి చకారము దానికి మళ్ళీ ద్విత్వం చకారం గంధాయాలేశ సంస్కార భాష ఈ అజ్ఞానలేశమునకు గంధాయ గంధము అంటారు ఛాయ అంటారు లేశము అంటారు సంస్కారం అంటారు ఈ విధంగా అనేక పర్యాయ శబ్దాల చేత శంకరుల వారే చెప్పారు భాష్యంలో విజ్ఞాతవ్య భాష్యకారీయ తంత్రే భాష్యకారుల యొక్క తంత్రం అంటే భాష్యం వారు అనేక చోట్ల ఈ శబ్దాలను ప్రయోగం చేశారు కాబట్టి అజ్ఞానలేషము లేదా సంస్కారము అని ఈ విధంగా చెప్పడంలో ఇది యుక్తమే అని భాష్యకారులను ప్రమాణంగా ఇచ్చి సంక్షేమ సేరకారులు చెప్తూ ఉన్నారు ఇది కిం బహునా సర్వ అప్పు త్యవహారా సంస్కార మాత్రదేవ ఇది ఇంత అంతా అని చెప్పనేలా అతని యొక్క జరిగే సకల వ్యవహారం కూడా సంస్కార మాత్రమే అని తెలుసుకోవాలి ప్రారంధ శేషమే అని తెలుసుకోవాలి తదుక్తం తత్రైవ ఈ విషయాన్ని కూడా సంస్కారం మాత్రమే తన యొక్క వ్యవహారం ఉంటుంది అని సంక్షేపికారుడు సర్వజ్ఞాత్మ మునీంద్రుల వారు అక్కడే చెప్పారు నాలుగు డ్యాష్ యాభై నాలుగు ఆ శ్లోకాన్ని ఇస్తున్నాడు కింద చూడండి పశ్చామి చిత్రమివ సర్వమిదం ద్వితీయం తిష్టామి ఆత్మానామద్వయమనంత సుఖైక రూపం పశామి దగ్ధరమివ చ ప్రపంచం సర్వమిదం ద్వితీయం చిత్రమివ పశ్యామి జ్ఞాని పురుషుడు తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు జీవన్ముక్త ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ప్రతీయమానం అవుతున్నదో దాన్ని నేను ఇది సత్యమే ఉంది అనేటువంటి బుద్ధి చేత నేను చూడడంలే ఏ విధంగా చూస్తున్నాను అంటే చిత్రమివ పశ్యామి అంటాడు దాని ఒక చిత్రపటంలాగా చూస్తున్నాను అంతే ఇది సత్యమని మాత్రం నేను చూడడం లేదు సత్యత్వ బుద్ధి నాకు లేదు ఎప్పుడైతే నాకు అహం బ్రహ్మాస్మీ జ్ఞానం కలిగిందో అప్పుడు ఈ అజ్ఞానము తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచమంతా కూడా అపరోక్షిక బాధ అయిపోయింది నిశ్చయం అయిపోయింది త్రైకాలిక అభావ నిశ్చయం అయిపోయింది ఇక మళ్ళీ దాని విషయంలో సత్యత్వ బుద్ధి ఉదయించదు నాకు అయినా కానీ ప్రతీ చదువు అవుతుంది నేను చూస్తున్నాను కూడా ఏ విధంగా చూస్తున్నాను అనంటే చిత్రం ఇవా అంటారు చిత్రపటమును చూసినట్టుగా చూస్తున్నాను అయితే ఎక్కడుండి చూస్తున్నావయ్యా అనంటే తిష్టామిష్కల చిక వుష్యనంతే ఆత్మానద్వనంత సుఖైక రూపం నేను నిష్కలము అంటే ఏ విధమైనటువంటి అంశ అంశీభావం లేనటువంటి నిరంశమైనటువంటి నిర్గుణమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి అద్వితీయమైనటువంటి దేశకాల వస్తు రహితమైనటువంటి కేవలం ఆనంద స్వరూపం ఏదైతే నా ఉండి ఈ జగత్తును చిత్రం వలె చూస్తున్నాను అంటాడు పశ్చామి దగ్గరసనామివ చ ప్రపంచం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నేను ఏ విధంగా చూస్తున్నానంటే మరొక దృష్టాంతం ఇష్టం ఏమంటాడు దగ్గరసనామివ ఏ విధంగా ముప్పురి తాడు దాన్ని కాల్చిన తర్వాత అది తాడు వలనే కనపడుతుంది కానీ అది ఉపయోగించడానికి రాదు ముప్పిరి తాడు వలనే కనపడుతుంది కానీ అది కాలి బూడిదైపోయింది కేవలం చూడ్డానికి మాత్రం ఉంది అంతే అదేవిధంగా ఈ ప్రపంచం కూడా కేవలం నాకు కనపడే పూర్తికే ఉంది గాని దానివల్ల నాకేమీ హాని లేదు అంటాడు నాకు దానికి ఎందుకు సత్యత్వ బుద్ధి కలగదు దాన్ని బాధ చేశాను నేను సత్యత్వం చేశాను జీవన్ ముక్తిస్తావద్ అస్థిప్రతీతే హే ద్వైత ఛాయా ద్వైతాయక్షణాయాస్తిలే తస్మిన్నర్థే స్వానుభూతి ప్రమాణం ఇంకా ఏమంటున్నాడో జ్ఞాని పురుషుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ జీవన్ముక్తి తాస్థి ప్రతీతే నాకు జీవన్ముక్త విలక్షణానందం కూడా ప్రతీతమవుతున్నది మరి ద్వైత ఛాయాత్ర అస్థి ప్రతీతే మరి ద్వైత ఛాయా అంటే ఈ ద్వైత ప్రపంచము నాకు ఛాయ వలె కేవలము ఒక నీడ వలె కనపడుతుంది అంతేగాని అది సత్యం కాదు ప్రతీది మాత్రం నాకు అది గోచరిస్తుంది కానీ వాస్తవంగా లేదు ఇటు ద్వైత ఛాయ ప్రాతిభాషిక రూపం చేత మిథ్యాత్వ రూపం చేత నాకు ద్వైత ప్రపంచం కూడా గోచరం అవుతుంది మరియు ఇటు స్వస్వరూప అనుభూతి కూడా ఉన్నది నాకు జీవన్ముక్త విలక్షణానందం కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను రెండింటి యొక్క అనుభవం కూడా ఉంది నాకు అని తన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయాన్నే శ్రీ జగద్గురు శంకరాచార్యుల కూడా బ్రహ్మసూత్ర భాష్యంలో నాలుగు డాష్ ఒకటి సూత్రం అక్కడ చెప్తాడు కథం హి ఈ ఏకస్య స్వహృదయ ప్రత్యయం బ్రహ్మ వేదనం దేహధారణంచ అపరేణ ప్రతిక్షేప్తుక్యత నా యొక్క ఒకే ఒక హృదయం నందు ఒకవైపు బ్రహ్మ వేదనం బ్రహ్మానుభూతి కూడా ఉంది నాకు మరియు దేహధారణం దేహధారణం ద్వైత ప్రతీతి కూడా నాకు ఉంది రెండిటి యొక్క అనుభవం నాకు ఉంది ఈ రెండిటి యొక్క అనుభవాన్ని ఒకటి బ్రహ్మానుభవము ఒకటి ద్వైతానుభవం ప్రాతిభాషిక రూపం చేత మిథ్యాత్వ రూపం చేత ద్వైతానుభవం కూడా ఒకవైపు ఉంది ఈ రెండింటి యొక్క నాకు ఉండగా నా యొక్క అనుభవాన్ని అపలాపం చేయడానికి ఎవరికి సామర్థ్యం ఉంది అంటాడు అపరేణ ప్రతిక్షిప్తం కథం శక్యత ఇతరుల చేత నిరాకరించడానికి ఏ విధంగా సంభవిస్తుంది నా అనుభవం ఉంది అందువల్ల ఈ ప్రారంధలేసం అనేది జ్ఞానోత్తర కాలంలో కూడా ఉంటుంది అనేది అనుభవ ప్రమాణం చేత కూడా చెప్పాడు అద్వైతమప్యనుభవామి కరస్త బిల్వాతుల్యం శరీరమీయ వీక్షే ఏంచీవనమివ ప్రతిభా సమానం నిశ్రేయసాధిగమనం చ మమ ప్రసిద్ధం ఏమంటాడు అద్వైతమీ అనుభవామి అద్వైతాన్ని కూడా నేను అనుభవిస్తున్నాను ఏ విధంగానంటే కరస్త బిల్వం ఇవ అంటాడు చేతిలో బిల్వం ఏ విధంగా చేతుల్లో ఉసిరికాయ అంటారు కదా ఇక్కడ బిల్వ ఫలం అంటున్నాడు ఏ విధంగా మనకు శివునికి అర్పిస్తాం కదా బిల్వ పత్రాలు ఆ బిలువ ఫలము అరిచేతిలో ఉన్నటువంటిది ఎంత స్పష్టంగా ఉంటుందో ఆ బిల్వ ఫలము అదే విధంగా నాకు అద్వైత అనుభవం కూడా అంత స్పష్టంగా గోచరిస్తుంది అంటాడు మరి ఇంతేకాదు శరీరం అహి నెరులయ్యని అంటే పాము కుబుసం విడిచిన తర్వాత పాము వెళ్ళిపోతుంది అక్కడ సత్యమైన పాము ఉండదు అక్కడ కానీ ఆ పాము శరీరం పైన ఎటువంటి ఏదైతే సన్నని చరమము కుబుసం అంటారు కదా ఆ కుబుసం ఊసిపోయి అది మిగిలి ఉంటుంది పాము వెళ్ళిపోతుంది అదేవిధంగా నా శరీరము కూడా ఆ పాము కుబుసం వలె నాకు కేవలం ప్రతీతి మాత్రం ఉన్నది కానీ అందులో సత్యత్వ బుద్ధి నాకు లేదంటాడు ఆమె కూసం లాగా కనపడుతుంది అంతే వాస్తవం కాదు అందుకని ఇటు ద్వైత అనుభవం కూడా ఉన్నది ఇటు అద్వైత అనుభవం కూడా ఉన్నది రెండు ఉన్నాయి నాకు ఇటువంటి అనుభవాన్ని అపలాపం చేయడానికి రాదు అని జ్ఞాని పురుషుడు తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నాడు కాబట్టి ప్రారంధం ఉన్నంత శరీరం ఉంటుంది శరీరం ఉన్నంత వ్యవహారం ఉంటుంది ద్వైత ప్రతీతి కూడా ఉంటుంది ప్రారంధం అనేది జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఇద్దరికీ సమానమే అజ్ఞానికి వదిలిపెట్టదు జ్ఞానికి కూడా వదిలిపెట్టదు ఎందుకు ప్రారంధం భోగతో నశే అనేది అనుభవిస్తేనే నశిస్తుపోతుంది కానీ అది జ్ఞానం చేత నశించేది కాదు ప్రారంధమర్థం లభతే మనుష్య దోపిఘం న శక్యస్మా శోచా విస్మయ మేయస్మీ నీ తప్పరేషా ప్రారంధమర్థం మనుష్య లభతే ప్రారంధము తన యొక్క భోగాన్ని అర్థమంటే ప్రయోజనం ప్రయోజనమంటే ప్రారంధం యొక్క ఫలమైనటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషునికి తప్పకుండా ప్రాప్తమవుతాయి అవి భోగాన్ని ఇవ్వకుండా ప్రారంధము ప్రారంభం యొక్క ఫలమైనటువంటి సుఖ దుఃఖాలు తస్మాత్ అందుకని నా శోచామే నా మీ విస్మయ అందుకని నేను ఆ ప్రారంభం గురించి చింత చేయడం లేదు అది దుఃఖమిస్తుందని బాధపడడం లేదు సుఖమిస్తుందని సంతోషపడడం లేదు ఎందుకంటే అది అనుభవిస్తేనే కానీ నష్టమవుతుంది అనుభవించకుండా నాశనం కాదు తస్మాన్న సోచామి నవిస్మయోమే యదస్మదీయం నహిత పరేశాం ఏది నాకు ప్రాప్తించనున్నదో అది ఇతరులకు పోదు అది నేనే అనుభవించాలి జ్ఞాని ఉండని అజ్ఞాని ఉండని తప్పకుండా అనుభవించి తీరాలి యదభావి నద్భావి భావి చేత్ నధన్యత ఇది బోధో భ్రమ నివర్తక అని అంటూ విద్యారణ్య గురుదేవులు కూడా వేదంత పంచదశిలో తృప్తి దీప ప్రకరణంలో చెప్తాడు యథభావి నద్భావి ఏది కానున్నదో అది తప్పకుండా అయ్యి తీరుతుంది ఏది కానేరదో అది కానే కాదు అంటే నా ప్రారంభం ఎట్లా ఉన్నదో అట్లే జరుగుతుంది కానీ మరొక విధంగా జరగదు నాకు సుఖం ఎందుకు రాకపాయే దుఃఖం ఎందుకు వచ్చే అనేటువంటి చింత అనేటువంటి విషయం ఈ చింత విషమును ఈ బోధ జ్ఞానము నశిఫ్మ చేస్తుంది నాశనం చేస్తుంది అంటాడు ఎందుకనంటే అవశ్యంభావి భావా ప్రతీకారో భవ్యది ఏది తదా దుఃఖైన నలరామయుధిష్ఠిరాహ అనంటూ కూడా విద్యారాణ్య గురుదేవులు అక్కడే చెప్పాడు వేదాంత పంచదశలో ఎక్కడ అంటే ఏడు డాష్ మరియు నూట ఈ రెండు శ్లోకాల్లో తదా దుఃఖేర్ నలిప్యన్ అవశ్యంభావి భావా ప్రతీకారో భవేది ఏది అవశ్యంగా ప్రాప్తించనున్నది ఏదైతే ప్రారంధ కర్మ ఉన్నదో దాన్ని ఒకవేళ మరొక రకంగా మార్చగలిగేటువంటి సామర్థ్యం మనలో ఉంటే దాన్ని మరొక రకంగా మార్చగలిగినట్లయితే తదా అప్పుడు నల రామ యుధిష్ఠిరాహ నరుడు కానీ శ్రీరామచంద్రుడు కాని మరియు ధర్మరాజు కానీ పాలు అడవుల పాలు అయ్యి కష్టాలను ఎందుకు అనుభవించారయ్యా ఎందుకంటే ధర్మరాజుకైతే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్శనమిచ్చేటువంటి వాడు తనకు ఏ కష్టం ఉన్నా కానీ చెప్పుకుంటే దాన్ని దూరం చేసే సమర్థుడు సాక్షాత్ పరమాత్మనే చెంత ఉండగా మరి తాను చెప్పుకొని నా దుఃఖాన్ని దూరం చేయండి అని విన్నవించుకోవచ్చు కదా ప్రార్థించుకోవచ్చు కదా కానీ ధర్మరాజు ఆ విధంగా చేశాడా లేదు అది అనుభవించాడు పన్నెండేళ్ళు వనవాసం ఒక్కొక్క సంవత్సరం అజ్ఞాతవాసం తాను అనుభవించాడు తన యొక్క తమ్ములను మరియు భార్యతో సహా మరియు శ్రీరామచంద్రుడు పదునాలుగు సంవత్సరాలు వనవాసము అనుభవించాడా లేదా మరి సాక్షాత్ పరమాత్మ భగవంతుని యొక్క అవతారం అటువంటి వాడు కూడా తన యొక్క ప్రారంభ కర్మను చక్కగా అనుభవించాడు అంతేగాని దాన్ని మరొక రకంగా మార్చుకోలేదు ఎందుకని అది మరొక రకంగా మార్చుకోవడానికి అవకాశం లేదు ఎందుకు ప్రారంభం పోగొతూ నచ్చేది అందువల్ల ప్రారంధం అనేది ఎవరికి కూడా వదిలిపెట్టరు సాక్షాత్ ఆ పరమశివునికే వదిలిపెట్టలే స్వయం సురేష సఖా ధనేశ తన యోగణేశశిరోన్నగేశిక్షాటనమేవ శంభో బలీయ సీకే వలమేశ్వరేచ్చ చూసారా శంకరునికి మామ ఎవరండి పర్వతరాజు పర్వతరాజులో ఏమి ఆ హిమాలయాల్లో హిమపర్వతం నందు ఏమైనా సంపద తక్కువ ఉన్నదా అండి కావాలంటే ఇచ్చేవాడు కదా ఆ పర్వతరాజు మరియు స్నేహితుడు మిత్రుడు ఎవరు కుబేరుడు ఉన్నాడు మరి కావాలంటే అతనికి ఎంత ధనమైనా అతనికి ఇష్టండే కదా ఎన్ని భోగాలైనా ఇష్టం ఉండే కదా మరి సమస్త విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరుడే తన స్వయంగా కుమారుడై ఉన్నాడు మరి ఇటువంటి వారు ఉండంగా కూడా తథాపి అయినా కూడా హే శంభో హే శివా భిక్షాటనమేవ నువ్వు భిక్ష మడుక్కొనే బతికినావు కానీ అనుభవించలేదే ఎందుకనంటే అది కర్మ ని ప్రారంధం అంటా అంటే ఇక్కడ ఏం చెప్పినట్లయింది హరినాపి హరేనాపి బ్రహ్మ నాపి సూరయరపి లతారేఖాం పరిమాష్టం నశక్యతే శ్రీహరి ఉండని శివుడు ఉండని బ్రహ్మదేవుడు ఉండని ఎవరైనా ఉండుగాక లలాట లిఖితం అంటే ప్రారంధం ప్రారంధం ఏదైతే ఉన్నదో అది ఏ భోగాన్ని ఇవ్వాలనో సుఖము అథవా దుఃఖము ఏ దివాలను అది ఇచ్చే తీరుతుంది గాని అది అన్యథా కావడానికి అవకాశం లేదు అందువల్ల జీవన్ముక్త అవస్థలో కూడా జ్ఞానికి ఈ ద్వైత ప్రపంచం యొక్క ప్రతీతి మరియు సుఖదుఖరూప భోగం ప్రారంధానుసారంగా తప్పకుండా కలుగుతుంది ఇందులో ఏమి ఆపత్తి కూడా లేదు ప్రారంధాన్ని అనుభవించినంత మాత్రాన అతనికి మళ్ళీ పునర్జన్మ ప్రాప్తమవుతుంది ఆపత్తి కూడా రాదు ఎందుకు పునర్జన్మకు హేతువైనటువంటి అజ్ఞానం ఏదైతే మూల అజ్ఞానం ఉండదో అది నష్టమైపోయింది ఆ అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి విశిష్టమైనటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ప్రకారంగా ఆ కర్మలన్నీ కూడా నష్టమైపోయాయి సంచిత కర్మలన్నీ నష్టమైపోయాయి ఆగామి ద్విధం ప్రొక్తం తద్వేష ప్రియవాది ఇక ఆగామి కర్మలు వర్తమాన కర్మలు ఏవైతే ఉన్నాయో వర్తమాన జన్మలో చేసినటువంటి కర్మలు ఇవి తనను ద్వేషించేటువంటి వారికి పాపకర్మలు పోతాయి తనను ప్రేమించేటువంటి వారికి పుణ్యకర్మలు పోతాయి ఆగామి కర్మలు అంటవు ఇక ప్రారంధం భోగతో నశే ప్రారంధము భోగము చేత అది నష్టమవుతుంది తశ తావదేవచరం యావన్న విమోక్ష చేత సంపత్సే ప్రకారంగా ఆ ప్రారంధం తడవు అంతే ఆలస్యం ప్రారంబ్దం మరుక్షణమే విదేహకైవాలి అని ఇక మళ్ళీ జన్మకు కారణమైనటువంటి కర్మలు ఏవైనా మిగిలినాయో చెప్పండి అతనికి జన్మకు కారణమైనటువంటి కర్మలు ఏవి లేవు కాబట్టి పునర్జన్మ అంటూ అతనికి లేదు తస్మాత్ అందుకని భ్రాంతి నివృత్తా నా యొక్క భ్రాంతి నివృత్తమైపోయింది తథాపి కర్మ ప్రారంధం ఏతన్ నహి ముంచతి ఇది సాధుక్తం ఇప్పుడు కర్మ ఏదైతే ఉందో అది మాత్రం వదిలిపెట్టదు అది విడిచిన బాణం వలె తన యొక్క లక్ష్యాన్ని భేదించే తీరుతుంది అంటే తన యొక్క లక్ష్యం ఏది ఈ జీవునికి ఈ శరీరం ద్వారా ఏ సుఖము ఏ దుఃఖము ఎంతవరకు ఇయ్యాలే అంతవరకు తప్పకుండా ఇచ్చి తీరుతుంది ఆ ప్రారంధము ఓడిసిన తర్వాత బస్ అంత దానికి విధేహకైవాళ్ళం అని ఈ విధంగా ముప్పై ఏడు శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం